న్నోటి భిత్సాదం శ్రీమహాగణాధిపలే నమ సవసమారంభా శంకరాచార్యమధ్యమాన్ అశ్మార్య పరిగెత్తాన్ వందే గురం పరా ఓం భద్రం కమే విష్మియామదేవాద్రం పశ్యే మాక్ష స్థిరైరంగైస్తునూ నిషేమేమాయుస్తింద్రో వృద్ధశ్రవాహ స్వస్తిన పూషా విష్వేగా స్వస్తి నష్టో అనిష్టమీ స్వస్తినో బృహస్తకరి దాతు वेद्ञान सुनिता सन्यासात शुद्धस ये ब्रह्म लोकेशुरा पलामुता प्रतिच्यं सर्वे సో వేదాంత విజ్ఞాన సునిశ్చితర్థా మనం భాష్యం చూస్తున్నట్టున్నాము ఇంచ వేదాంతజనిత విజ్ఞానం వేదాంత విజ్ఞానం తస్యార్థ పరమాత్మ విజ్ఞేయ సహ అర్థ సో వేదాంత విజ్ఞానము యొక్క అర్థము విషయం విజ్ఞానానికి విషయం The object of knowledge. So ఇప్పుడు ఘట జ్ఞానం ఉందనుకోండి ఘట జ్ఞానము ఆ ఘట విజ్ఞానం దానికి విషయం ఏమిటవుతుంది ఘటం అవుతుంది అలాగే టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫిజిక్స్ ఉంది దానికి విషయం ఏమిటవుతుంది ఫిజిక్స్ యూనివర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అలాగే అలాగే ఇప్పుడు వేదాంత విజ్ఞానము అని ఒకటి ఉంది దీనికి విషయం ఏమిటి అంటే దాని చేత తెలియబడే ఈ విజ్ఞానం చేత తెలియబడే ఆ వస్తువు ఏమిటి అంటే పరమాత్మ అది వస్తువు కాబట్టి వేదాంత విజ్ఞానస్య అర్థ అంటే వేదాంత జ్ఞానమునకు తెలియబడే జ్ఞానము చేత తెలియబడే విషయము విజ్ఞేయము పరమాత్మ సో అదే అర్థం ఈ పరమాత్మ సునిశ్చిత యషాంతే ఆ మధ్యలో ఉంది అయినా దాన్ని ఏ ప్లేస్లో అవసరమో ఆ ప్లేస్లో మనం అర్థం చెప్తామో సో సునిశ్చిత అంటే చక్కగా నిశ్చయము చేసుకునబడిన జ్ఞానము సో అంటే ఆ వస్తువు విషయంలో ఎటువంటి సందేహాలకి ఊహాపోహలకు తాగులేదు సునిశ్చితత్వం సంశయ విపర్యములు లేకుండా అది సునిశ్చితత్వం అంటే ఖచ్చితంగా నిశ్చితంగా తెలియాలి అంటే దాంట్లో సందేహం ఉంటే ఇంకా సునిశ్చితత్వమే తర్వాత సందేహాలు ఉండకూడదు ఆత్మ అకర్త అని వేదాంతం బోధిస్తుంది పరమాత్మ అంటే అకర్తృ అభోక్తృ ఆత్మా అన్నది సోకాల్డ్ జీవా ఈస్ ది కర్త భోక్త సో ఈ జీవుడే కర్తృత్వ భోక్తృత్వములు అజ్ఞానముజే కల్పితములు అని గ్రహించి వాటిని తిరస్కరించినప్పుడు ఈ జీవుడే సో తొండ తొండ ముదిరి అవసరం వెళ్ళైనట్టుగా ఈ జీవుడే వివేకం చేతనం వివేక బలం చేతనం బ్రహ్మవుతాడు దేహము నేను అనుకోబట్టి ఇలా సంసారంలో పడి కొట్టుకుంటున్నాడు కానీ జీవుడు ఎనాడైతే దేహాత్మ భావం నుంచి బయటపడతాడో అప్పుడే తనని తాను ఉద్ధరించుకుని పరబ్రహ్మ రూపుడే ఉంటాడు పరబ్రహ్మంటే సర్వాత్మభావంలో ఉంటాడు పూర్ణస్థితిలో ఉంటాడు సో జన మరణములు ఉండవు సుఖ దుఃఖముల అతీతమైనటువంటి పూర్ణ ఆనంద స్థితిలో ఉంటాడు ఈజ్ యాజ్ సింపుల్ యాస్ దాట్ బట్ అట్ ది సేమ్ టైం వెరీ డిఫికల్ట్ ఆల్సో సో ఎందుకంటే సంశయములు ఉంటాయి ఆత్మ కర్తయా కర్తయా ఈ సంశయం అన్నది అది ఉండకూడదు వేదాంత విద్యార్థికి సంశయం ఉండకూడదు నేను ఒకసారి ఫ్లారిడా వెళ్ళా ఇదే ఒక ఇన్వైట్ చేశారు నా వెంటబడి నన్ను అంత తేలిగ్గా నేను ఇట్లా ఒకటి వెళ్ళరు ఆ వెంట పడితే అయ్యో పాపం మీరు ఇంతల్లా ప్రయత్నం చేసుకున్నారని నాకు ఒక ప్రేమతో వెళ్ళాను ఆయన మూడు రోజులు పాఠం అయిన తర్వాత ఆయన అన్నారు ఇంతకుముందు ఇక్కడికేమో మహాత్ములు వచ్చారు ఆయనేమో ద్వైతం బోధించి వెళ్ళారు ఇప్పుడు మీరు వచ్చారు అద్వైతం బోధించి మీరు వెళ్తారు మేము ఏది ఫాలో అవ్వాలని అడిగాను ఆ మాట ముందు చెప్పుకుంటే అసలు మేము వెళ్ళివ్వండి ఆయన ద్వైతమా ఆయన ఉండేవారు నేను నా దారిని నేను ఉండేవారు సో ఈ విధంగా ద్వైతమా అద్వైతమా ఆ రకమైన సందేహంలో పడి జనాలు ఉంటారు పండితులు అనబడే వాళ్ళు కూడా అలాగే ఉంటారు ఒకప్పుడు వాడు పండితులు కాకుండా శ్రద్ధాళు అయితే పాఠం చెప్పేస్తే చక్కగా అర్థం చేసుకుంటారు ఈ పండితులకు పాఠం చెప్పడం అంత కఠినమైన కార్యం అదే కానీ పోతుంది ఈ పండితులు కవులు పద్యాలు తర్వాత ఈ కవి పండితులు ఉంటారే దే హ్యావ్ దేర్ ఓన్ గ్లోరీ బట్ వేదాంత విజ్ఞానానికి ఆ గ్లోరీ అప్పుడప్పుడు అడ్డొస్తూ ఉంటుంది అది ప్రాబ్లం సో తర్కం రూపొని ఉంటాడు ఆ తర్కంలో అన్ని అసందర్భపు విషయాలనే బోధిస్తాడు అది వల్లించి వలించి వల్లించి కంఠస్థం చేసి బాగా చదువుకుంటే పటన ఆ వాసన పోదు మనసుకి ఆ సంస్కారాలు పట్టేసి వాడేమో సప్త పదార్థాహని వల్లిస్తాడు సప్త పదార్థా ఏడు పదార్థాలు ఉన్నాయంట ఏడు పదార్థాలు ఉన్నాయని దాంట్లో ఏదో లెక్క సో అక్కడికి ఆ విధంగా ఆ ద్వైత భావంతో పాఠం కలవడం ప్రారంభిస్తారు ఏడు ఏడేం కర్మ ఏడు ఉన్నాయి ఏడు ఉండడమే ఏడా ఉంటాయి చాలా ఉన్నాయి ఈవెన్ అకార్డు సైంటిఫిక్ మోడల్ వంద పదార్థాలు వంద ఎలిమెంట్సే ఉన్నాయి ఏడు ఉండడం ఏంటి చెప్పండి ఏడు ఉన్నాయని ఉంటే కౌంట్లర్స్ ఉన్నాయి లేకపోతే ఒక్కటే ఉంది ఏదో ఏదో మార్గం ఇది కానీ అది కాదు ఏడుది వై వై నాట్ నైన్ వై నాట్ థర్టీన్ ఎవడిష్టం వాడిది తెలుగు వాళ్ళకి ఏడు ఇష్టం ఉండదు సో దే మే నాట్ లైక్ టు హ్యావ్ సెవెన్ దే మే లైక్ టు హ్యావ్ ఎయిట్ వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇట్ ఈస్ కాబట్టి చాలా బల్బజంగా ఉంటుంది అంటే చాలా అసందర్భంగా ఉంటుంది లాజిక్ అదంతా వల్లించు కూర్చుంటే వల్లించుకునే క్లాస్కు వస్తుంది రాజమండ్రిలో నేను వేదాంతాన్ని గురించి శ్వేతాశ్వత రూపనిషత్తు చెప్పమన్నాను అసలు ఉపనిషత్తు అంటే ఏమిటో చెప్పాను శ్వేతాశ్వత్రనికి ఏం కంగారు లేదు ఉపనిషత్తు అంటే ఏమిటి దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ దట్ ఈస్ వాట్ ఐ టాక్ ఆ తర్వాత మరీ బాగుండదు టాపిక్ వేశారు కదా అని శ్వేతాశ్వత ఉపనిషత్తు ఒక్క ఒక్క మంత్రం చెప్పాను సో పుస్తకం తీసుకొచ్చి చేతిలో పెట్టారు కాబట్టి చెప్పకపోతే బాగుండదు ఉపనిషత్తు అంటే ఏంటి వి సోకాల్డ్ స్కాలర్స్ దే ఆర్ సపోజ్ టు బి స్కాలర్స్ బట్ నే ఉపనిషత్తు అంటే ఏమిటో చెప్పిన తర్వాత దే సమ్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ విత్ కరేజ్ ఆ రకమైన పెద్ద మనస్సుతోటి మాకు ఉపనిషత్తు అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందండి అని అంట అంటే అంతకుముందు తెలియలేదా అంటే సరిగ్గా మనస్సును ఫోకస్ చేయలేదనే చెప్పాల్సి ఉంటుంది ఇకపోవడం ఆ వాక్యాలు తెలియని వాక్యాలేం కాదు సో ఉపనిషత్తు యొక్క సారమేమి ఉపనిషత్తులు ఇలా బోధిస్తున్నాయి ఉపనిషత్తు యొక్క సారం ఏమంటే ఉపనిషత్సు without వితౌట్ హె వితౌట్ వితౌట్ హెజిటేషన్ అవి ఏకత్వాన్ని బోధిస్తున్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఈశ్వరుడు అంతర్యామి ఈశ్వర ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ ఎక్స్ట్రా కాస్మిక్ గాడ్ని ఉపనిషత్తులు బోధించవు ఈశ్వరుడు అంతర్యామి నెంబర్ త్రీ ఉపనిషత్తులో రెలిజియన్ అంటే రియలైజేషన్ దెర్ ఈజ్ నో అదర్ రిలిజియన్ దాన్ రియలైజేషన్ అది ఉపనిషత్తుల యొక్క లక్షణం అలా ఉంటుంది ఇప్పుడు కర్మకాండ ఉందనుకోండి మీరు పుణ్య యజ్ఞం చేస్తే మీకు స్వర్గం తర్వాత వస్తుంది ఇప్పుడు యజ్ఞం చేసేయండి మూడు రోజులు ఐదు రోజులు కష్టపడి యజ్ఞం చేసేయండి అండ్ దన్న మీ సంసార వ్యవసాయాలు మీరు చూసుకుంటూ మరణించిన తర్వాత స్వర్గం మీకోసం అక్కడ వేచి ఉంటుంది దట్ ఈజ్ ఓవర్ దాంట్లో మీరు రియలైజే చేసేది లేదు వెర ఉపనిషత్ ది ఉపనిషత్ స్పిరిట్ ఆఫ్ రిలిజియన్ ఈజ్ రియలైజేషన్ ఇట్ ఈస్ ద ట్రూత్ to be known by you, here and now. That is how Upanishads function. So, you, the, the God alone has manifested as the world. And so, in Upanishadic teaching there are certain very basic features. There are very basic features in the vāti-vishayās, but there is no way to understand the atmosphere of Upanishads. So, in the vāti-vishayās, there is no way to understand it. Upanishads, every one of the Upanishads has to say, నానాత్వాన్ని బోధిస్తున్నాయా అంటే ఏముంది ఉపనిషత్ వాక్యాలు నేహ నానాస్తికించనా అని విన్నారా ఎప్పుడైనా సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తికించిన ఏం బోధించినట్టుంది మీరు సంస్కృతం మీకు వచ్చిన కొద్దిపాటి సంస్కృతంలో మీకు ఏమర్థమైంది ఈ సర్వము కూడా బ్రహ్మ ఒక్కటే ఈ నానాత్వము లేదు అని చెప్తోంది ఉపనిషత్తు ఇంక ఇంతకంటే ఇంకేం బోధించాలి ఆ వాక్యాన్ని సరైనటువంటి దృష్టికోణం లేకుండా తప్పుగా అర్థం చేస్తుంది లేకపోతే అది ఇచ్చే అర్థాన్ని నాకు వద్దా అర్థం అని చెప్పేసి దాన్ని ట్విస్ట్ చేసి పాడు చేసి విరిచేసి ఆ రకంగా దాన్ని పాడు చేసి పెట్టినట్లయితే అది ఉపనిషత్తును అర్థం చేసుకునే పద్ధతి కాదు కాబట్టి ఉపనిషత్తు బోధించే తత్వం విషయంలో ఏ రకమైన సందేహాలకి తావు లేదు ఇంకా సందేహాలు ఉన్నాయి ఈ ఆత్మ బ్రహ్మని చెప్తూ ఉంటారైనా అవునో వేదం అలా చెప్పిందో లేదో ఇప్పుడు మీకు అనుభవానికి వచ్చిందో మానిందో వేరే సంగతి ఆ సంగతి ఇంకా నేను రాలేదు నేను సంశయం దగ్గర మాట్లాడుతున్నాను అసలు వేదం అలా చెప్పిందో లేదో అనే దాంట్లోనే మీకు సందేహం అయితే ఇంకా ఈ ఈ పాఠాన్ని ఎప్పటికి గిట్టెక్కాను అలా కాదు వేదము ఖచ్చితముగా ఆత్మ యొక్క పూర్ణత్వాన్ని ఏకత్వాన్ని సకల సృష్టి యొక్క ఏకత్వాన్ని బోధిస్తుంది దాని విషయంలో ఇంకా మళ్ళీ సందేహాలకి తాగులేదు దట్ ఈస్ వన్ థింగ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ స్మాల్ అచీవ్మెంట్ సో ఇంకా కొంతమంది ఇప్పటికి కూడా ఎవండి విష్ణువు శివుడు ఒకడేనంటారా అని అడిగారనుకోండి అంటే ఇంకా ఆ జ్ఞానం సరిగ్గా సునిశ్చితం కాలేదనర్థం ఇప్పటికి కూడా మీకు విష్ణువు శివుడు ఒకటేనంటారా అంటే మీ అభిప్రాయం ఏమిటి విష్ణువు శివుడు ఒకటేనా అని మీరు ప్రశ్నిస్తే దాని అర్థం ఏంటి వాట్ యూ మీన్ బై దట్ విష్ణువు అనే నామము శివుడు అనే నామము ఒకే తత్వాన్ని బోధిస్తూ ఉన్నాయా అనా ఈజ్ దట్ వాట్ యువర్ ఆస్కింగ్ దట్ దట్ దట్ ఈజ్ వాట్ యూ మస్ట్ బి ఆస్కింగ్ మీరు అడిగి మీకే తెలియకపోతే నేను ఇంకేం చేయగలుగుతాను మీరు అదే అడుగుతూ ఉండి ఉండాలి అంతేనా లేకపోతే విష్ణు ఒక పెద్ద శివుడనే ఒక పెద్ద ఇద్దరు పెద్ద ఒకటైనా అలా అడుగుతున్నారా అలా ఎలా అడుగుతారు అలా అడగడానికి న్యాయమే ఉంది అంటే కర్ణాకర్నిగా విష్ణువు అని ఒక ఉన్నాడు శివుడు ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు అని విన్నాం మేము ఆ రెండు ఇద్దరు ఒకటేనంటారా వేరు అని మీరు అడిగిపోయినా అలా అడిగితే న్యాయం సరిగ్గా కర్ణాకర్నిగా విన్న దాన్ని బట్టి అడుగుతున్నామని మీరు పర్వాలేదు కానీ మాకేదో తెలుసు మేము ఇద్దరు పెద్ద ఆయనలు ఉన్నారు వాళ్ళిద్దరు ఒకటేనా అని మీరు అడగడానికి వీల్లేదు కాబట్టి విష్ణువు అంటే యు జస్ట్ హ్యావ్ ఎ వర్డ్ విత్ యూ శివుడు అంటే ఇంకో పదాన్ని కలిగి ఉన్నారు ఈ పదానికి రూపం అనేది ఒకటి తోడుగా ఉంటుంది కనుక విష్ణునామము విష్ణు రూపము శివనామము శివరూపము దట్ ఈజ్ వాట్ యు హ్యావ్ కాబట్టి ఈ రెండు ఒకటేనా అంటే నామ నామరూపాల గురించి అసలు ఈ మీమాంసే ఉంది నామరూపాల మిత్యావి కాబట్టి ఎస్ విష్ణునామము విష్ణు రూపము శివనామము శివరూపము ఈ రెండు రకముల నామరూపంలో వెనుకుండే తత్వము ఒకటేనాని కనుక మీ ప్రశ్న అయితే ఎస్ అని ఆన్సర్ చూడండి ప్రశ్న అడిగి ఏమన్నా ప్రశ్న అడగడం అంత తేలిక కాదు ప్రశ్న కరెక్ట్గా అడగాలంటే వాడు విద్వాంసుడై ఉండాలి రండి శర్మగారు కనుక సునిశ్చితమైన వేదాంత విద్య ఎట్టి సందేహమునకు సాగులేని వేదాంత విజ్ఞానం ఒకసారి నేను ఏదో క్లాస్ చెప్తున్నా ఒక ఒక స్టూడెంట్ స్వామీజీ హిరణ్య గర్భుడంటే ఏమిటి ఏదో చెప్పాను మరి మరి సూత్రాత్మ అంటే మళ్ళీ చెప్పాను మరి అప్పుడేమో వాళ్ళెవడో సూత్రాత్మ అంటే ఇదని చెప్పారే చూ డోంట్ బ్రింగ్ వాళ్ళెవడో అని చెప్పారు వీళ్ళెవడో ఇది చెప్పారు డోట్ బ్రింగ మరి విరాట్ అంటే మేము ఏదో అనుకున్నాం నిన్ను హూ ఆసు ఏదో అనుకోమని ఎవడని చెప్పాడు మరి మాకు మీరు క్లియర్గా చెప్పండి ఏమిటి చెప్పమంటారు క్లియర్గా నాలుగేళ్ళు వేదాంత కోర్సు తర్వాత ప్రశ్నలు ఇది చిరంజీవి గర్భుడు ఏమిటి సూత్రాత్మ ఏమిటి విరాట్ కోహ్లీ ఒకసారి మా నాయన నేను ఇలాగే ప్రశ్నిస్తే ఏం చదువుతారో వాటి నాన్ సెన్సిటీజ్ అని సో ఈ పదాలు ఉన్నాయి ఈ పదాలు ఉన్నాయి దీస్ ఆర్ ది వర్డ్స్ అండ్ యూ షుడ్ హ్యావ్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దోస్ వర్డ్స్ కాబట్టి ఎందుకంటే మీరు ఇప్పుడు సపోజ్ న్యూట్రన్స్లో చదువుతున్నారనుకోండి చదువుతుంటే వెన్ ది బాడీ ఈజ్ ఇన్ ట్రస్ట్ ఆర్ ఈజ్ ఇన్ కాన్స్టెంట్ మోషన్ ఫోర్ సాక్స్ పానీకా అలా ఉంటుంది అంటే మీకేమో కాన్స్టెంట్ మోషన్ ఉంటే ఏమిటో తెలియదు ఫోర్స్ ఉంటే ఏమిటో తెలియదు వెదాసిటీ ఉంటే ఏమిటో తెలియదు అంటే ఇంకా మరి ఇంకా అలాగే మీకేం తెలుస్తుందండి ఏదో వేదాంతం అంటే అందరికీ నోకు దీన్ని ఏమీ తెలియక్కలేకుండా ఉపన్యాసాలు ఇచ్చేయటం అన్నది అలా అలవాటైపోయింది టీవీలులోనూ అక్కడ కూడా ఏమీ తెలియకపోయినా ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉండొచ్చు అలా తయారైంది కలికాలం అంటే ఇదే కలికాలం ఏంటి ఎక్కడ వేరే కలికాలం ఏంటో ఎనివే కాబట్టి విజ్ఞానము సునిశ్చితంగా ఉండాలి సునిశ్చితంగా ఉన్నప్పుడు ఎలాగంటే ఈ సంగతి ఏమిటో నాకు సరిగ్గా అవగాహన రాలేదు అని వాడు చెప్పగలుగుతాడు సునిశ్చితంగా ఉన్నవాడే చెప్పగలుగుతాడు అంతా హేజీగా ఉన్నవాడికి వాడికి ఏం తెలిసింది కనుక ఏం తెలియలేదు కనుక అన్నీ అన్నీ తెలిసినట్టు కాదు తెలియనట్టు కాదు మిడిమిడి జ్ఞానము ఖచ్చితమైన అవగాహన గలవాడు ఈ పాయింట్ నాకు సరిగ్గా అర్థం కాట్లేదే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ హేయర్ అని వాడు క్లియర్గా వాడు హీకు పాయింట్ ఇట్ అవుతాయి కాబట్టి వేదాంత విజ్ఞానంలో సునిశ్చితత్వము అంటే సంశయములు లేకుండాట నెంబర్ వన్ కానీ ఈ జ్ఞానము అనాత్మజ్ఞానం కాదు అనాత్మజ్ఞానంలో సంశయాలు లేకపోతే అక్కడికి మీకు పూర్ణమైపోయింది ఇంకా మీరు దాంట్లో చేయాల్సిందేం కానీ ఇది ఆత్మజ్ఞానము కాబట్టి ఆత్మ గురించి థియరిటికల్గా తెలుసుకుంటే చాలదు అది అనుభవానికి రావాలి రియలైజేషన్ ఈవెట్ ఈజ్ ట్రూత్ అబౌట్ సంథింగ్ ఎల్స్ దాంట్లో ఇంకా తెలుసుకున్న ది జాబ్ ఈజ్ డన్ ఇప్పుడు అదేమిటి ఇప్పుడు జూపిటర్ చాలా పెద్ద గ్రహము సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు ఇంత ఇంత స్పీడ్లో తిరుగుతున్నాడు అంతా తెలుసుకున్నాడు ఇప్పుడు ఇంక దీన్ని ఏమి సొంత రియలైజ్ ఏం చేయాలి దాన్ని ఓ టెలిస్కోప్ ఒకటి తీసుకొచ్చి కూడా చూసేయొచ్చు ఆపలు కూడా చేసేసారు ఇంకేం రియలైజ్ చేస్తారు రియలైజ్ చేయాల్సిందేం లేదు ఇట్స్ గుడ్ నౌ యు ఆర్ మోర్ యూఆర్ బెటర్ ఇన్ఫార్మ్డ్ దాన్ మెనీ అదర్ పీపుల్ ఓవర్ కానీ ఆత్మ విషయం అలా కాదు ఆత్మ పూర్ణము అని అన్నారు అనుకోండి దేశకాలములకు పూర్ణమనగానేమి పూర్ణము అంటే దేశకాలములకు అతీతమైనది ఎందుకంటే లిమిటేషన్స్ హద్దులు పరిచ్ఛేదములు ఉంటారు సంస్కృతంలో పరిచ్ఛేదములు లేని పూర్ణము అపూర్ణము అంటే పరిచ్ఛిన్నము అపోజిట్లు సో వెలుతురు చీకటి అన్నట్టుగా సో పూర్ణము పరిచ్ఛిన్నము సో పూర్ణమనగానేమి పరిచ్ఛేదములు లేనిది ఓకే మంచిదే పరిచ్ఛేదాలు ఎన్ని రకాలు రెండు రకాల పరిచ్ఛేదాలు మూడని చెప్తారు కొన్ని రెండు అనుకోండి ప్రస్తుతానికి దేశము ఒక పరిచ్ఛేదం అంటే దేశంలో ఈ దేశంలో ఉందో ఆ దేశంలో లేదు ఈ కాలంలో ఉంది ఆ కాలంలో లేదు మనకు అనుభవానికి వచ్చేవి సో ఈ దేశకాలంలోనే పరిచ్ఛేదములు లేనిది పూర్ణము ఓ వండర్ఫుల్ కాబట్టి ఇప్పుడు ఆత్మ పూర్ణము క్లియర్ అయిందండి ఏం ఓకే సో సునిశ్చితమైంది బట్ మీ జీవితంలో అసత్యం అనుభవానికి వచ్చిందా ఒక్కటే పాయింట్ వచ్చిందో లేదో మీకు అది కూడా తెలికే తెలుసుకోవడం ఎందుకంటే మీకు మీ లోపల వెలితి కనబడుతోందా లేదా బస్ ఇంకా అనుభవానికి రాలేదనమాట అలకా ఊపేరంటే అర్థం ఏంటి ఇంకా అనుభవానికి రాలేదు కాబట్టి ఇంకా సునిశ్చితత్వంలో ఒక అంశం అక్కడ తేడా ఉంది ఈ అనుభవానికి రాలేదని మీకు ఎలా తెలిసిందంటే ఆత్మపూర్ణము అనే దానికి ఆపోజిట్ ఓరియంటేషన్ అంటే ఆత్మ పరిచ్ఛిన్నము వెలిసిగలది అనే అనుభవం మీకు కలుగుతుంది కలగాల్సిన అనుభవం ఏమిటి ఆత్మపూర్ణము అనే అనుభవం కలగాలి ఏ అనుభవం కలగాలో దానికి పూర్తి విరుద్ధమైన అనుభవం కలుగుతుంది అంటే ఇంకా ఈ తెలిసిన ఆత్మపూర్ణమని మేము విన్నామండి చాలాసార్లు విన్నాం ఇప్పుడేం మొదటిసారి మీరేం చెప్పట్లేదు కొత్తగా వేదాంతం మాకు ఈ వేదాంతం తెలియని వేదాంతం కాదు మేము దీన్ని బాగా నెలకొట్టు ఉన్నాము ఓకే వండర్ఫుల్ ఆత్మ పూర్ణం అంటే మీకు తెలుసా తెలుసు క్లియర్గా తెలుసు వండర్ఫుల్ మీ అనుభవం ఎలా ఉంది మా అనుభవం అలా లేదు ఆత్మ పరిచ్ఛిన్నం అన్నట్లే ఉంది మా అనుభవం సో జరి దగ్గర కాబట్టి ఆ గ్యాప్ కూడా మీరు ఫిలప్ చేసినప్పుడే అది మీకు సునిశ్చితం అవుతుంది ఎలా ఫిలప్ చేయాలి మీరు దాన్ని అటాక్ ఎలా చేయాల్సి ఉంటుందంటే ఆత్మ పరిచ్ఛిన్నము అని ఎందుకు అనుభవానికి ఇప్పుడు ఆత్మ పరిచ్ఛన్నమైనప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయో గమనించి ఆ లక్షణాలు అస్తమాను మనం ఆ లక్షణాలనే పోయి పెంచి పోషిస్తూ ఉంటే భావన ఎందుకు పోతుంది అది ఎలా పోతుంది పోదు కదా కాబట్టి ఇప్పుడు ఇంగువ మూటకట్టిన గుడ్డలో ఇంకో కొంచెం కొత్త ఇంగు తీసుకొచ్చి దాంట్లో పారేసి మళ్ళీ గిట్టుగా మూట కడితే దాని దానికి ఆ ఇంగు వాసన ఎలా పోతుంది పోవదు ఇంగు వాసన ఎలా పోతుంది పోవాలంటే ఏం చేయాలి ముందు ఇంగువు తీసేయాలి దాన్ని తీసేసి దాన్ని సరఫరాలో నానబెట్టాలి ఒక అరగంట పావు గంటో నానబెట్టి శుభ్రంగా ఉతకాలి అలా చేయాలి వాసన పోయి ప్రయత్నం చేయాలి కానీ వాసనని పెంచే ప్రయత్నం చేయకూడదు సో ఆత్మ అనే అనుభవం ఇంటికి వస్తుందంటే మనం అనే కామనలను పెట్టుకుని ఉన్నాం కనుక డిజైర్స్ అండ్ ఫియర్స్ ఆ రెండు మన హృదయంలో గూడు కట్టుకుని ఉండి అవి మన స్వరూపం మనకి పరిచ్ఛిన్నం మనకి తోపింప చేస్తున్నవి ముందు ఈ సత్యాన్ని గ్రహించి కామనల్ అని ది ది స్ట్రక్చర్ ఆఫ్ డిజైర్స్ని వన్ ఆఫ్టర్ అనదర్ దాన్ని అండ్రావెల్ చేసి దాన్ని రిజెక్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి సో ఎప్పుడైతే మీరు వైరాగ్యాన్ని సంపాదించి ఈ కానల్ని భయములను ఈశ్వర శరణాగతి చేసి భయాల్ని పక్కన పెట్టి కామ కామనల్ని వైరాగ్యం వైరాగ్యమే కామనల్ని పక్కన పెట్టడం అంటే వైరాగ్యం చేసి కామనల్ని పక్కన పెడితే క్రమక్రమంగా మీలో మీకు తక్కువ వెలితి కనపడుతుంది ఆ వెలితి ఇంకా తగ్గిపోతుంది ఇంకా తగ్గిపోతుంది మీరు పూర్ణస్వరూపులే ఉంటారు కాబట్టి ఆ విధంగా దాన్ని సునిశ్చితం చేసుకోవాలి కానీ ఆత్మపూర్ణము ఇక్కడ బోధదాసి పెడితే ఏమైనట్టు కామనలు మంచివి కావు అని ఇంకో బోర్డు రాసిపెట్టాననుకోండి ఈ బోర్డులో బోర్డులే మిగుతాయి ఆకలి కాబట్టి సునిశ్చితం అయ్యేందుకు సాధకుడు చాలా యోగ్యమైన సాధనని చేయాల్సి ఈ విధంగా సంశయము విపర్యము సంశయమంటే అసలే మొదలై సందేహం విపర్యము అంటే విరుద్ధమైనటువంటి లక్షణాన్ని అనుభవిస్తూ ఉండడం ఈ రెండూ కూడా క్రమంగా మనం న్యూట్రలైజ్ చేసుకోవాలి అప్పుడు అది సునిశ్చితమవుతుంది ఇలాగ ఎవరికైతే సునిశ్చితమైందో వాళ్ళని ఈ విశేషణం వేదాంత విజ్ఞానం సునిశ్చితార్థ తర్వాత తేచ సన్యాసయోగా సర్వకర్మ పరిత్యాగలక్షణయోగా కేవల బ్రహ్మనిష్టాస్వరూపాత్ తయనశీలా సో వాళ్ళు ఈ మహాత్ములు ఇక్కడ బ్రహ్మజ్ఞానుల్ని వర్ణిస్తున్నారు ఇంతకు ముందు శ్లోకంలో కూడా జ్ఞాని బ్రహ్మభావమును పొందిన జ్ఞానీ వర్ణన ఉన్నది ఇక్కడ అంతే ఇంకే పైన ఉంది శ్లోకాలంతే అయిపోవస్తున్న ఉండకం సో ఈ మహాత్ములు ఎవరైతే జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యతయ్య యతి అనగానే లోకంలో అభిప్రాయం ఏమిటంటే ఏదో పీఠాధిపత్యనో లేకపోతే పెద్ద పెద్ద మహాత్ములనో అలా వాళ్ళు కూడా అయి ఉండొచ్చు ఎత్తులు కానీ యతి శబ్దానికి అలాగ రూఢి అర్థమేం కాదు యతి అంటే యతన శీలహ ప్రయత్నము చేసే స్వభావము కలవాడు ఆ ఈలో ఉంది ఆ శీలార్థం సో యత అన్నది యతన శబ్దము యతన ఈలో శీలము అర్థం ఉన్నది ఈ ప్రచయం తదిదే ప్రచయం అయి ఉంటుంది చూద్దాము సో యతన శీల ఆ శంకరతను యతయహతన శీలాహ ప్రయత్నము చేసే స్వభావం కలిగం ఉండ అంటే కష్టపడే ఇప్పుడు కష్టపడే ఆయన్ని కష్టపడే స్వభావము అని అన్నారు అనుకోండి మీరు తేరా వెళ్ళేప్పటికీ ఆయన న్యూస్ పేపర్ చదువుకుంటున్నారు అనుకోండి వాళ్ళు కూర్చుని కూర్చుని ఏమిటి కష్టపడే స్వభావం అన్నారు ఈయన ఇలా చేస్తున్నాడని అనుకోకూడదు కష్టపడే స్వభావము అంటే పొద్దున్నీ రాత్రి దాకా పరుగులొచ్చుతో ఉంటాడు అని కాదు బై నేచర్ హీజ్ హార్డ్ వర్కింగ్ అని అర్థం అంటే అది కష్టపడే స్వభావం కష్టపడుతున్నాడు అంటే ఆ టైంలో కష్టపడుతున్నాడు అంటే కష్టపడే స్వభావము గలవాడు అంటే ఆ టైంలో ఆ ప్లేస్లో కష్టపడుతూ ఉండకపోయినా సహజంగా స్వభావం అతిది అని అభిప్రాయం కాబట్టి యతి అంటే అది కనుక ఆ ఈశ్వర భజనమునందు నిరంతరముగా కాలమును గడిపేవాడు సో అంటే ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ వెరీ సింపుల్ లైఫ్ అన్నది చాలా క్లియర్ కట్గా ఉంటుంది వేదాంతం అనేది మీరు ఈశ్వరుణ్ణి భజించాలి లేకపోతే సంసారాన్ని భజించాలి ఏదో భజన చేస్తూ ఉంటారు భజన చేయని వాడు ఎవడు లేడు భజ సేవాయా సో ఏదో భజన చేస్తూ ఉంటారు ఈశ్వరుణ్ణి భజిస్తారు ఈశ్వరుణ్ణి భజించరు అనుకోండి సంసారాన్ని భజిస్తారు బస్ ఇనా ఈ బాత్ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోయే వరకు మరో గోళ్ళంత సమయం ఉంది పొద్దున్న ఐదింటికి నిద్ర లేస్తే రాత్రి భజింటికి కొడుకుంటే ఎన్ని గంటల టైం ఉంది గంటల టైం ఈ పదిహేడు గంటలు మీరు ఈశ్వరుణ్ణైనా భజించాలి లేకపోతే సంసారాన్ని భజించాలి ఈశ్వరుణ్ణి అధికంగా భజించి సంసారాన్ని తక్కువ భజిస్తే మీరు సంసార బంధం నుండి విముక్తులయ్యే ఛాన్స్ పెరుగుతుంది సంసారాన్నే బాగా దృఢంగా దిట్టంగా భజిస్తూ అప్పుడప్పుడు ఈశ్వరుణ్ణి భజిస్తూ ఆ ఈశ్వరుణ్ణి కూడా సకమంగా భజించారనుకోండి అంటే ఏమైపోయింది అక్కడికి ఆ భజన కూడా సంసారంలో పెడుతుంది ఇంకా దాన్ని కూడా మీరు ఇది ఆపోజిట్ అని చెప్పడానికి వీళ్ళు అది కూడా సంసార భజనే అయిపోతుంది అంటే సకామ కర్మ మీరు చేస్తున్నారు అంటే సకామంగా ఈశ్వరుని ఉపాసన చేస్తున్నారు అంటే దాన్ని ఈశ్వర భజనంలో కౌంటర్ అయ్యరు దాన్ని సంసార భజనంలోనే వేసేస్తారు అక్కడికి అంటే మీరు నిష్కామంగా భక్తిని చేస్తే ఎంత పెసరు చేస్తే అంతే ఈశ్వరుడు ఉన్నట్టు జీవితం కాబట్టి చాలామంది సకామంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ మేము ఈశ్వరారాధన చేస్తున్నాము అనుకుంటారు ఏ నాట్ ఈశ్వరారాధన స్వర్గం కోసం దేవుణ్ణి పూజ చేస్తున్నారనుకోండి మీరు పూజ చేస్తున్నది కాదు స్వర్గానే డబ్బు కోసం మీరు యజ్ఞం చేశారనుకోండి ఇప్పుడు మీ ప్రేమ ఎక్కడున్నట్టు యజ్ఞేశ్వరుడైన శ్రీహరి మీద ఉందా లేదా డబ్బు మీద ఉందా డబ్బు మీదే ఉంది డబ్బు కోసం శ్రీహరిని ఎందుకు ఆరాధించడం అంటే డబ్బు శ్రీహరికి ధర్మపతిని కనుక ఆయన దగ్గర ఉంటుంది డబ్బు దది ఐడియా కాబట్టి సో అది కూడా సంసార భజనమే అయిపోతుంది కాబట్టి నిష్కామంగా భక్తిని చేస్తే అది ఈశ్వర భజనము ఆత్మనిష్ఠులై ఉంటే అది ఈశ్వర భజనము ఈశ్వరుడే ఆత్మరూపంగా ఉన్నాడు కనుక కాబట్టి చేస్తే భజనము సంసారాన్ని చేయాలి అయితే ఈశ్వరుణ్ణి భజించాలి సంసార భజనను తగ్గించుకుని ఈశ్వర భజనాన్ని అధికంగా చేసేవాడిని యతి అని అంటే కాషాయం కట్టుకుని సంసారాన్నే భజిస్తూ ఉన్నాడు అనుకోండి యతి అని ఉంటే లోకంలో వాళ్ళు యతి అని అనుకుంటారు యతివరియులు అని పెట్టుకోవచ్చు అలాగ టైటిల్ ఒకటి పెట్టుకోవచ్చు యతీంద్రులు అని టైటిల్ పెట్టుకోవచ్చు ఆ టైటిల్ని పుస్తకాల్లో ముద్రించుకోవచ్చు పుస్తకాలు పదివేల కాపీలు ప్రింట్ చేసి అంతటా పంచి కూడా పంచి కూడా పంచి పెట్టచ్చు నాటే బిల్టీ అంటే మోడర్న్ టెక్నాలజీ వల్ల ఆల్ దీస్ థింగ్స్ యూ కల్ డూ సో పూర్వం అంత తేలికగా ఉండేది కాదు ప్రింట్ వేయడం అంటే అదో మహాకాల్యూ ఉండేది ఇప్పుడు ప్రింట్ వేయడం కూడా చాలా తేలిక కాబట్టి అందులో పైగా డెమోక్రసీ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య లబ్ధ ధౌరేయులు అనేది ప్రజా డెమోక్రసీ కాబట్టి డెమోక్రసీలో మీరు ఏ పుస్తకమైనా ప్రింట్ చేసేయచ్చు ఎలాగైనా పంచిపెట్టం ఆ పుస్తకం కరెక్ట్గా ఉండాలని తప్పులు లేకుండా ఉండాలని రూల్ కూడా డెమోక్రసీ కదా సో ఎనీవే యతయ యతనశీలా ఓకే ఎలా యత్నం చేయాలి యత్నం చేయటానికి సాధన చేయటానికి ఒక ఉపాయం ఉండాలి ఆ ఉపాయానికి యోగము అంటే సో ఏ విధంగా మీరు యత్నం చేస్తారు సన్యాస యోగాత్ యతయ వారి యొక్క సాధన ఆ పంచమే భక్తికి సాధనని సూచించే పదం సో తృతీయ కానీ పంచమ కానీ సాధనను సూచిస్తూ ఉంటుంది ఏదో ఒక ఉపాయాన్ని పాటించాలి ఎత్తునం చేస్తూ యతి అంటే ఏదో ఉపాయాన్ని చేస్తూ ఉంటాడు కదా అయినా ఏ ఉపాయం చేస్తున్నాడు కర్మయోగమా భక్తి యోగమా ఏ యోగాలు ఏవో పేర్లు ఉన్నాయి కదా సన్యాసయోగము వాట్ ఈస్ దిస్ సన్యాస యోగము అంటే సన్యాసము అనే ఉపాయము వలన మీరు యత్నం చేస్తున్నారు వారు చేసే ప్రయత్నం యొక్క లక్షణం అలా ఉంది యోగం అంటే లక్షణం సో సన్యాస యోగము అంటే ఏంటంటే సం న్యాస న్యాస అంటే ఉంచుత సం చక్కగా ఉంచుత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సపోజ్ మీరు కిచెన్లో వచ్చేస్తున్నారనుకోండి కాఫీ పెట్టాలనుకోండి కాఫీ పెట్టాలంటే పంచదార డబ్బా తీస్తారు పంచదార డబ్బా తీసి పంచదార ఒక చెంచా తీసుకుని దాంట్లో కాఫీ కప్పులో వేసేసుకుని దాన్ని అక్కడే పారేశారు అనుకోండి చెంచా వాడేసి ఆ చెంచాని ఎక్కడ వాడారు అక్కడ పాడేశారు కాఫీ పౌడర్ ఎక్కడ ఎక్కడ చేతికి అందితే అక్కడ వాడేసుకుని అక్కడ పారేశారు ఆ విధంగా మీరు ఎక్కడో అక్కడ పెట్టకుండగా ఎక్కడ ఎక్కడ తోస్తే అక్కడ పారేస్తే మీ కప్పు కాఫీ మీకు తయారైపోతుంది మీరు బయటకు వచ్చి వస్తారు తర్వాత ఇంకొకటి వెళ్ళి కాఫీ తాగాలంటే వాడికి తల ప్రాణంతో వాడికి ఇన్ఫ్యాక్ట్ కొన్ని షెల్ఫ్లు ఉంటాయి ఎవ్రీథింగ్ కెన్ బి ఫౌండ్ ఇన్ ఎవ్రీ షెల్ఫ్ అన్నట్టుగా తయారైపోతుంది కాబట్టి మీకు చెంచా కావాలనుకోండి ఇదో ఇక్కడ చెంచాలు ఉంటాయి అని అది ఓపెన్ చేసి చూసుకుంటే చెంచా కనపడుతుంది అలా ఉండదు చెంచా మీకు కావాలంటే హాఫ్ డజన్ షెల్ఫ్స్ ఉంటే ఇన్ ఎనీ వన్ ఆఫ్ దమ్ ఇచ్చుకుంటీ ఫౌండ్ కాబట్టి మీరు అన్నీ వెతకాలి చెంచా కోసం ఆరు వెతకాలి మళ్ళీ పంచదారు కోసం ఇంకో ఆరు వెతకాలి ఈ రకంగా వెతుక్కోవడంతో సర్పండి కాబట్టి ఏం చేయాలంటే ఏదైనా పని చేసినప్పుడు ఎక్కడ వస్తూ అక్కడ పెట్టేయాలి దే ప్రతిదానికే ఒక ప్లేస్ ముందే ఫిక్స్ చేసి పెట్టేయాలి సో కార్ టెలిఫోన్ ఉందనుకోండి ఎక్కడ మాట్లాడుతూ అక్కడ భారస్తూ ఉండవు ఏ సోఫాలో భారస్తాం మళ్ళీ టెలిఫోన్ అవుతూ ఉంటుందో ఎక్కడుందో తెలియదు ఇది మళ్ళీ దానికోసం వెతుక్కోవడం తీరా మీరు వెతికి దాన్ని పట్టుకుని లోపల అవతల వాడు పెట్టేస్తాడు ఆ కాలు వేస్ట్ కాబట్టి ఏవో ఒక ప్లేసు లేదా రెండు ప్లేసులు ఉంటే ఆ సెట్ మీదే ఉంటుంది లేకపోతే ఈ టీ పాయింట్ మీద ఉంటుంది ఇంకా మూడో చోట ఉండదు పెన్ను పెన్ను ఒకటి అర పెన్నులు ఉంటాయి రాద్దామనేప్పటికీ ఒక్క పెన్ను కూడా కనపడి పెన్సిల్ అయితే అసలు ఇంకా చెప్పనక్కర్లేదు డజన్ పెన్సిల్స్ ఉంటాయి ఎక్కడున్నాయో తెలియదు రబ్బరు కనపడే ఈ జన్మలో కనపడదు ఉంటుంది రబ్బర్ ఇంట్లో కానీ ఈ జన్మలో కనపడదు ఈ రకంగా ఉండకూడదు ఎక్కడ పెట్టి ఎక్కడ ఉంచుకోవాల్సింది అక్కడ దానిపైన సన్యాసం సమ్యక్ న్యాస న్యాస అంటే ఉంచుతా ఎక్కడ ఉంచాల్సింది దాన్ని అక్కడ ఉంచడం ఇప్పుడు కర్త భోక్త ఉందనుకోండి కర్తృత్వము ఆత్మ ఎందుకు కర్తృత్వం లేదు ఆత్మయందు లేని కర్తృత్వాన్ని ఆత్మయందు ఆత్మయందు మీరు ఆరోపించారంటే మీరు సన్యాసం రాంగ్ చేసుకున్నారు కదా కాఫీ పొడి పెట్టాల్సిన తోట కత్తిరి పెట్టి కత్తిరి పెట్టాల్సిన తోటేమో చీపులు కట్టబెట్టి అలా పెట్టకూడదు ఏ వేటి స్థానంలో వాటిని పెట్టాలి కాబట్టి ఆత్మయందు లేని కర్తృత్వాన్ని ఆత్మయందు పెట్టకూడదు ఆత్మయందు కర్తృత్వం లేదు కాబట్టి ఈ కర్తృత్వము అనే ముళ్ళ కిరీటాన్ని కర్తృత్వం మా ఆయన గారు అలా ఉంటుండేవారు ఈ కర్తృత్వ భోక్తృత్వాలు ఏదో ముళ్ళ అంటే నేననేవాడిని క్రైస్ట్కి ముళ్ళ పెట్టారని కథ ఉంటుందని ఈ క్రైస్ట్ గురించి నాకు తెలీదురా ఇది ఇలా అంటూ ఉంటాం ఎవరు పాపం సో ఈ కర్తృత్వ భోక్తృత్వాలని ఇప్పుడు ఎక్కడ పెట్టాలి ఆత్మనెత్తిని పెట్టకు అది పెట్టాల్సింది తోడు కాదు ఏమి గుహాప్రవిష్టాధికరణం అని బ్రహ్మసూత్రంలో అధికరణం ఉంటుంది గుహప్రవిష్టాధికరణం అంటే గుహాం ప్రవిష్టవు సుతం పిబంతో సుపృతస్యలోకే గుహాం ప్రవిష్టవు అని కఠోపనిషత్తులో మంత్రం అవుతుంది రెండో వల్లిలో మొదటి మంత్రం దాని మీద విచారం సో ఈ కర్తృత్వ భోక్తృత్వం అనే కిరీటం నేను పెట్టాలి అంటే కర్త భోక్త ఎవరైనా దేహం మీద దేహమే కర్త భోగ అయ్యా దేహం జడం జడమైన దేహం అది కాలేదు భోక్త కాలేదు ఈ తిరిగిది ఎవరంటే ఫ్యాట్ దిగుతుంది లెక్క తిరుగుతుందంటే అవి జడాలి అవి అవే తిరుగుతాయి తలకాయి కాబట్టి దేహం మీద కర్తృత్వభోక్తృత్వాలు పెట్టడానికి వీళ్ళు ఆత్మజోతి ఖబర్దార్ ఆత్మజోతి రావద్దు నువ్వు ఈ తిరిగటం పట్టు ఆత్మకారి కర్తృత్వభోక్తృత్వాలు పెట్టడానికి వీళ్ళు మరి ఇప్పుడు వీటిని ఏం చేయాలి సన్యాసం చేయాలి కదా ఎక్కడో సరైన చోట పెట్టాలి సంయోగ సన్యాస అహంకార ఈగో మీద పెట్టు ఎప్పుడు ఆ ఈగో నువ్వు కాదు అహంకారోపాధ్యాది ఈగో నేను కాదు ఈగోని సాక్షిరూపంగా దర్శించే స్థితిలో ఈగో నెత్తిని పెట్టడానికి సన్యాసి నేను కర్తని భోక్తని కాదు దేహేంద్రియమన సంఘాతము తదభిమాని అయినటువంటి అహంప్రతయం బై మిస్టేక్ అది కర్తృత్వభోక్తృత్వాన్ని నెత్తి మీద నేను కర్తని భోక్తని కాదు సన్యాసం ఇది సన్యాస యోగము అంటే ఆ అవగాహన స్పష్టంగా హృదయంలో ఉండాలి అంటే అర్థమేమిటి కర్తవ్యకర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేసేయటము ఫలాపేక్ష లేకుండా ముందుకు సాగిపోవటము ఈ పని కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నవాడు చేయలేడు కర్తృత్వం ఉన్నవాడు ఏం చేస్తాడంటే పని చేసి దాని ఫలాన్ని పొందే వరకు అక్కడే తచ్చి ఆడుతూ ఉంటాడు ఈ సేవ చేస్తూ ఉంటారు సేవ చేసి ఫోటోగ్రాఫ్ తీసే వరకు దే వెయిట్ లేదు ఫోటోగ్రాఫీ తీయాలి తర్వాత ఏదో ఉంటుంది ఎందుకంటే ఇంత సేవ చేసి ఏ రికగ్నేషన్ లేకుండా వెళ్ళిపోవడం ఇలాగా వీళ్ళు అంటూ ఉంటారు ఎలక్షన్స్లో అంటూ ఉంటారు మేమేమో ఐదేళ్ళు జెండా బుధం మీద వేసుకుని మోసామో మాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆఫీస్ తగలపెట్టేస్తా ఉంటూ ఉంటారు ఐదేళ్ళు జెండా బురం మీద వేసుకుని మోసినాడు జెండా బుధం మీద వేసుకొని ఎవడో మేము ఏదో ఒక కమిట్మెంట్ తోటి మోసం ఉండాలి కానీ మా కమిట్మెంట్ మాకేం పది మాకు టికెట్ ఇస్తే మేము మోసామంటే అది మరి అది కామ్యాకర్మ అయిపోతుంది చూడండి సో అదేవిధంగా మేము ఇంత వర్క్ చేసాము ఇంత సేవ చేసాము మా పేరు ఉండాలి మా పేరు ప్రతిష్టలు ఉండాలి మాకు పదం ఉండాలి సో ఈ విధంగా ఇది కర్త భోక్త అలా ఉంటుంది డయస్ మాకు సీట్ ఇవ్వాలి మా మా అభిప్రాయాన్ని మన్నించాలి అంటే మేము చెప్పినట్టు వినాలి కానీ ఇది కర్తభోక్త లక్షణం ఎలా ఉంటుంది ఈ కర్తభోక్త మన జీవితంలో సర్వత్రా తారశీలుతో ఉంటాం సో ఈ కర్తభోక్త అనేది అంత అజ్ఞానం అదే కానీ మరొకటి మనం ఈ కర్మ చేయాల్సిన కర్మ కాదా చేయాల్సిన కర్మ చేసేయటం ఈశ్వరార్పణ బుద్ధితో చేసేయటం శ్రీకృష్ణార్పణ వస్తువు దాని గురించి మర్చిపోవడం ముందుకు వెళ్ళిపోవడం ఇంకా నేను ఆ కర్మం చేశానని అలాగా గతంలో పడి కొట్టు మిట్లాడడం సరికాదు ఎందుకు వెళ్ళిపోడు దానివల్ల ఏం ప్రయోజనం సిద్ధించింది అంటే ప్రయోజనం వెంటనే సిద్ధిస్తుంది ఫలమే సందేహంగానే ప్రయోజనం ఎందుకు సిద్ధించదు ఇప్పుడు మీరు సేవ చేశారనుకోండి ప్రయోజనం సిద్ధిస్తుందా లేదా రోడ్డు పక్కన నిలబడే వచ్చిపోయి వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చారనుకోండి ప్రయోజనం సిద్ధిస్తోందనేది సిద్ధిస్తుంది ఏమిటి ప్రయోజనం వాళ్ళందరికీ దాహము తీరుట ప్రయోజనం అది సిద్ధించేసింది ఫలం ఫలం ఫలం సిద్ధించడం అదే మరి ప్రయోజనానికి ఫలానికి అర్థపేయడం ప్రయోజనం ఎలాగో సిద్ధిస్తుంది కర్మకి వెంటనే ప్రయోజనం సిద్ధిస్తుంది ఫలమే ఫలము అంటే ఈ అహంకారానికి కావలసింది ఫలం సమష్టిలోకి సమష్టిలోకి సమకూడేది ప్రయోజనం కాబట్టి ప్రయోజనాన్ని గురించి మీరు చింత చేయదు ప్రయోజనాలకు సిద్ధించేస్తూ ఉంటుంది బై నేచర్స్ లాస్ సిద్ధించేస్తూ ఉంటుంది మీరు ఎవరికైనా భేదవాడికి వరటి పండుగలు ఇచ్చారనుకోండి వాడికి ఆకలి తీరిపోతుంది అక్కడికి వాడు దాన్ని తినేసి ఎంజాయ్ చేసేస్తాడు ప్రయోజనం వాడు వాడికి ముష్టిెత్తినందుకు వాడి ప్రయోజనం సిద్ధించింది మీరు ఇచ్చినందుకు ప్రయోజనం ఇద్దరు ప్రయోజనాలు సిద్ధించేస్తాయి ఒక్క యాక్టర్ కానీ మరి నా పుణ్యం మాట ఏమిటి లేకపోతే నాకు లాభం ఏంటి వాడు నాకు థ్యాంక్స్ చెప్పాడా ఇవన్నీ కూడా ఫాలో కనుక ఈ కర్తృత్వ భోక్తృత్వములు ఆత్మయందు లేవు వాటిని అక్కడ సన్యాసం యు కీప్ దమ్ ఇన్ దే ప్లేస్ సర్వకర్మ పరిత్యాగ లక్షణ యోగాత్ కర్తృత్వ భోక్తృత్వాలు ఎప్పుడైతే ఆత్మయందు లేవో అని తెలిసిపోయిందో దానే సర్వకర్మ సన్యాసం ఉంటుంది ఎందుకంటే కర్మ కర్తృత్వ భోక్తృత్వములు ఉన్న చోటు ఉంటుంది కర్తృత్వం నేను కర్తనో కాదు భోక్తనో కాదు నేను తతృత్వ భోక్తృత్వ విశిష్టమైనటువంటి అహంకారానికి సాక్షిని మాత్రమే అని మీరు ఎప్పుడైతే అన్నారో అదే సర్వకర్మ సన్యాసం అంటాయి అందువల్ల మానేసి జడలా మొద్దులా కూర్చోవడం కాదు సర్వకర్మ సన్యాసం అంటే ఇన్ఫ్యాక్ట్ సర్వకర్మ సన్యాసి చాలా యాక్టివ్గా ఉంటాడు కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోదు సహా శ్రీకృష్ణుడు కర్మణ కర్మలు ఉంటాయి అభి అంటే చుట్టూ ఎటు తిరిగితే అటు కర్మలుంటాయి బట్ నైవ కించిత్ కరోతి సహా ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎందుకంటే కరో మీ అహంకరో మీ అనే అహంకారం లేదు ఎంత చక్కటి లైఫ్ ఆలోచన చూడండి ఆ జ్ఞానం ఎలా ఉందో చూడండి కొంతమంది ఉంటారు పతివ్రతలో ఉంటారు అటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఎప్పుడు పెళ్ళైందో ఏమో అప్పటి నుంచే సేవ చేస్తూనే ఉంటారు మొట్టమొదటి అత్తమామలకి మొగుడికి సేవ చేస్తారు ఆ తర్వాత అత్తమామలు స్వర్గానికి వెళ్తారు మొగుడికి పిల్లలకి సేవ చేస్తారు ఆ తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తుంది వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు భర్తకి సేవ చేస్తూ ఉంటారు ఇంటికి వచ్చిన అతిథులకి సేవ చేస్తూ ఉంటారు బతుకున్నంతకాలం సేవ చేస్తారు నేను సేవ చేశాను ఇంతకాలం అనే ఆలోచన కూడా రాదు ఆలోచన అసలు ఈ డజంట్ క్రాస్ ది మైండ్ సన్యాసం అంటే అలా ఉంది కాబట్టి సర్వకర్మ సన్యాస ల లక్షణాత్ అదే లక్షణ యోగా సో తర్వాత ఇంకోటి ఇప్పుడు మీరు కర్తృత్వభోక్తృత్వాలను మీరు తిరస్కరించేశారనుకోండి అప్పుడు వేర్ డు యూ స్టాండ్ ఇప్పుడు కర్తృత్వంలో నిలబడ్డారనుకోండి నేనే చేసిన వాడను నేనే అని మీరు నిలబడ్డారనుకోండి ఆల్ యు ఆర్ నౌ యువర్ ప్లాట్ఫామ్ ఈజ్ అహంకార సో పరిచ్ఛిన్నమైన అహంకారము విచ్ ఈగో ఇది చేసిన వాడను నేనే అనే ఈగో ఈ ఈ ఈగో చాలా బరువు ఉంది ముళ్ళకిరీటం ముందే మనం చేశాను దాంట్లో చాలా దుఃఖం ఉన్నది ఎందుకంటే నేను చే కర్తనైనప్పుడు దాని ఫలాపేక్ష ఉంటుంది తప్పనిసరిగా ఆ భోక్తృత్వం కూడా పక్కనే ఉంటుంది కాబట్టి ఫలం వచ్చినప్పుడు ఆ ఫలం విషయంలో మనకి సుఖ దుఃఖాలు తప్పవుతాయి మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఫలం రావచ్చు తక్కువ ఫలం రావచ్చు సమాన ఫలం రావచ్చు సో సమాన బలం వచ్చినా ఎక్కువ ఫలం వచ్చినా వీ కీప్ పాయింట్ తక్కువ బలం వస్తే మనం కంప్లైంట్ చేస్తాం సో ఇట్ ఈజ్ ది ఇట్ ఈజ్ ది డూయర్ హూ ఈజ్ ఇన్ కాన్స్టంట్ హూ కాన్స్టెంట్లీ కంప్లైన్స్ నిరంతరంగా ఫిర్యాదు చేసేవాడు ఎవడంటే డూయర్ కాబట్టి ఎప్పుడైతే నేను కర్త నేను మీరు అనుకున్నారో మీరు మీ స్వరూపం నుంచి చీతులైపోతారు కనుక మీ స్థానం కాని స్థానంలో నిలబడి ఆ కర్తృత్వం భోక్తృత్వలు వాటి వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖములను అనుభవిస్తూ సారాన్ని అనుభవిస్తూ ఉంటాం సపోజ్ నేను కర్తను కాదు దెన్ వాట్ హ్యాపెన్స్ టు మీ వేర్ డూ ఐ స్టే నవ్ ఐ ఆమ్ నాట్ స్టాండింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్ ఆఫ్ ఈగో ఈగోస్ స్టాండ్ పాయింట్ is not my స్టాండ్ పాయింట్ దెన్ వేర్ డూ ఐ స్టాండ్ నవ్ ఐ స్టాండ్ యాజ్ ది సాక్షి ఆఫ్ ఈగో so సో ఐ ఆమ్ అవేర్ ఆఫ్ the body acting you get it i am not acting there is action i am not acting then then then what am i doing what am i then if I, if the body is acting and i am not acting then what am i i am aware of the body acting i am aware of the mind feeling and i am aware of ద ఇంటలెక్ట్ నోయింగ్ దెన్ వాట్ ఆర్ మై ఐ ఆమ్ ది అవేర్నెస్ దానే బ్రహ్మాండ దాన్నే కేవల బ్రహ్మనిష్టా స్వరూపా యోగా కాబట్టి మీరు ఆత్మయందు లేని కర్తృత్వ భోక్తృత్వములను నెత్తిన వేసుకున్నప్పుడు స్వరూపం నుండి చితులైపోయి జారిపోయి ఆ కర్తృత్వ భోక్తృత్వంలో తయారు చేసినటువంటి సంసారము అనే ప్లాట్ఫామ్లో బతుకుతూ ఉంటాడు మనిషి ఎప్పుడైతే వీడు సర్వకర్మ సన్యాసము అంటే కర్తృత్వభోక్తృత్వాన్ని ఉంచాల్సిన చోట ఉంచాడు దీంట్లో త్యాగం ఏం లేదు కర్తృత్వభోక్తృత్వాలు వీడివి కావు అజ్ఞానం చేత వచ్చినవి కాబట్టి త్యాగం కూడా ఏం లేదు అధ్యతంగా త్యాగం అనే మాట మాట అధికంగా వాడతారు సో త్యాగమునే ఒక స్పిరిట్లో వాడితే వాడచ్చు కానీ ఇక్కడ సన్యాస శబ్దానికి అర్థం ఏంటంటే దేని చోట దాన్ని ఉంచడం అంతే ఈ కర్తృత్వం మన నెత్తి మీద పెట్టుకునేది కాదు దీని స్థానం ఆత్మ కాదు అంటే ఆత్మ కాని చోట దాన్ని పెట్టకూడదు ఆ అల్మైదాలో దీన్ని పెట్టద్దు అంటే దాన్ని పెట్టి చోట పెట్టడం అప్పుడు మీరు సహజంగా మీ ప్లాట్ఫార్ము సాక్షి స్థాయిలో ఉండిపోతుంది అండ్ విట్నెస్ ఓన్లీ అది విట్నెస్ ఓన్లీ అనే ఐడియా ఇట్ ఈస్ ది గ్రేట్ ప్యూరిఫయర్ ఆఫ్ ది మైండ్ చాలా గొప్ప ఫార్ములా కనుక ఎప్పుడైతే సాక్షి రూపంగా నిలుస్తారో దానికే నిష్ట కేవల బ్రహ్మ నిష్ట అది కేవలం అంటే దాంట్లో వికల్పాలు ఉండవు ఈ నేను కర్తను అని మీరంటే అన్ని వికల్పాలే వికల్పాలంటే సంకల్ప వికల్పాలు ఇటు అటు డోలాయమాన స్థితి అన్నీ చేసాము లాభం వాళ్ళేమో కనీసం థ్యాంక్స్ అయినా చెప్పలేదు దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ సో నాకు రావాల్సిన ఫలం రాలేదు రాగము ద్వేషము నిరుత్సాహము అసూయ కోపము ఇవన్నీ వస్తాయి సో ఆ మనస్సు చాలా డోలాయమానంగా ఉంటుంది దాంట్లో కేవలత్వం ఉండదు చాలా అల్లకల్లోలంగా ఉంటుంది ఆ మనస్సు కానీ ఎప్పుడైతే కర్తృత్వ భోక్తృత్వంలో ఆత్మ ఎందు లేవు అని నిలిచి ఉంటాడో కేవల చైతన్య అవేర్నెస్ ఒక్కటే ఉంటుంది ద ప్లూరాలిటీ ఆఫ్ యాక్టింగ్ ఫీడింగ్ అండ్ నోయింగ్ ఈజ్ నథింగ్ టు విత్ హెల్త్ ఈజ్ జస్ట్ అవేర్ ఆఫ్ ది ప్లూరాలిటీ దేర్ ఫోర్ దెర్ ఈజ్ నో దెర్ ఈజ్ నో జ్యుయల్నెస్ ద జ్యువాలిటీ అన్నది ఉండదు స్వరూపంలో కేవలము ఆ కేవల ఆత్మస్వరూపము కేవల చైతన్యం ఏదైతే కలదో అది పూర్ణము కర్తాభోక్త ఎప్పుడూ అపూర్ణుడే వాడిని మీరు ఏమి చేయండి వాడు పూర్ణుడయ్యే పనే లేదు అసలు వీడు వీడు యజ్ఞం చేసుకుని స్వర్గానికైనా అపూర్ణుడుగానే ఉంటాడు కానీ నేను కర్తను భక్తను కాదు అనేటువంటి ఆత్మస్వరూపంలో ఎవడైతే ఉంటాడో వాడు ఎందు అసలు అపూర్ణ హేతువులు లేవు అసలు కనుక వాడు పూర్వలు కాబట్టి దీ దీని పేరే ఈ స్థితి ఇటువంటి స్థితి ఏదైతే కలదో దీనికి సన్యాసయోగము అంటే ఈ సన్యాసయోగాన్ని ఒక సాధనగా చేపట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు సాధన చేస్తూ ఉంటారు సాధనా మార్గంలో ఉన్నవాడు సాధన అయిపోయింది వారు మహాత్ములు అంటే దాని ఎందు నిలిచి ఉంటారు ఇప్పుడు కొంచెం ఫిజికల్గా వీక్గా ఉన్నవాడు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు ఫిజికల్లీ ఫిట్ అయిపోయాడు అనుకోండి ఇప్పుడు ఏం చేస్తాడు అది ఉంటాడు ఎక్సర్సైజ్ లేదా మానేస్తాడు ఫిజికల్లీ ఫిట్ అయినప్పుడు చేసినా నడుస్తుంది చేయకపోయినా నడుస్తుంది ఫిజికల్లీ వీక్ ఫో హ్యాష్ టు గుట్ కాబట్టి ఆవి దాన్ని సన్యాసయోగాత్ యతయ తర్వాత శుద్ధ సత్వాధం సత్వం ఎం సన్యాసయోగా శుద్ధ సత్వాహ పరిశుద్ధమైన అంతఃకరణము గలవారు సన్యాసయోగము అంతఃకరణాన్ని శుద్ధి చేసేస్తుంది ఇంకా దానికి అంతఃకరణ శుద్ధికి ఇంకా అంతకంటే గొప్ప ఉపాయం లేదు సన్యాసయోగం సో మనము ఇది జడము ఈ జగత్తు జడము ఈ దేహము ఈ సర్వము జడ రూపంగా చూస్తూ ఉంటాం జడమనేది చైతన్యాన్ని విడిచి ఎప్పుడూ లేదు చైతన్యము నుండే జడం భాషిస్తుంది జడము సత్యమా లేక జడాన్ని ప్రకాశింపజేసే చైతన్యం సత్యమా అంటే చైతన్యమే సత్యం కాబట్టి జడత్వ భావనను చైతన్యమునందు సన్యాసం చేసేయటం అంతఃకరమ శుద్ధి జడత్వ ఇది ఇది జ్ఞానగంగలో స్నానం అంటారు జడత్వ భావనని చైతన్యంలో సన్యాసం చేయటం ఉంచటం అంటే జడమనేది చైతన్యం కంటే భిన్నంగా వేరే సపరేట్గా లేదు అలా ఉన్నట్టు అనిపించింది దాన్ని చైతన్యంలో మెలాయించేయడం కలిపేయడం తర్వాత దుఃఖ భావనని ఆనందంలో కలిపేయడం ఆనందంలో సన్యాసం చేసేయడం దుఃఖం ఉందనుకోండి ఆ దుఃఖాన్ని నలుగురికి పంచిపెట్టారనుకోండి అంటే అది ఆ దుఃఖాన్ని చెప్పడం ఎదుర వాళ్ళకి వాళ్ళు సింపటైజ్ చేస్తారు మీరు దుఃఖంగా నాకు ఇలా దుఃఖంగా ఉన్నాను అని చెప్తుంటే వాళ్ళు వాళ్ళు విరగబడి నవ్వలేరు కదా విరగబడి నవ్వాలని అనిపించినా కూడా ఆ నవ్వుని కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని మీరు దుఃఖాన్ని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం వ్యాపొహం వేసి వింటారు సో ఈ విధంగా దుఃఖాన్ని నలుగురికి పంచిపెట్టడం అనవసరం ఆ దుఃఖాన్ని జాగ్రత్తగా one has to stay with it one has to nurse nurse and that is nursing, nursing. that is just uh, be with it